తెచ్చిపెట్టుకున్నది విద్యాజ్ఞానం దాన్ని జాగ్రత్తగా నివర్తించాలి ఈశ్వరానుగ్రహంతో గురుకృపతో హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యతే యర్ణమేవాశిష్యసరి గురుభ్యో నమ్మ హరి ఓ నారాయణ నారాయణ